టుమారో యూనివర్సల్ ఇంటెలిజెన్స్ విల్ ప్రొవైడ్ భిక్ష టు యూ ఒకవేళ భిక్ష ప్రొవైడ్ చేయలేదు అనుకోండి గుడ్ గుడ్ అప్పుడప్పుడు కొంచెం మరీ వెయిట్ పెరిగిపోతుంది కొంత ఓపూట ఉపవాసం మంచిది రాత్రికి ప్రొవైడ్ చేస్తాడు యూనివర్సల్ ఇంటెలిజెన్స్ యు ఎంటి ది మైండ్ ఆఫ్ యువర్ ఓన్ ఎజెండా దట్ ఈ వాట్ ఈస్ కాల్డ్ అబైడింగ్ ఇన్ ది విజ్ఞానమయ నాట్ అక్ నాట్ స్లిప్పింగ్ బ్యాక్ ప్రమాద్యత స్లిప్పింగ్ బ్యాక్ అలా ఉంటే రెండు ఇఫ్ఫులు అక్కడ సో రెండో ఇఫ్ చూడ ఆయన శంకరులు దాన్ని హైలైట్ చేస్తున్నారు వేదా విజానాతి దాన్ని తెలుసుకోవడం ఉపాసన చేయడం మాత్రమే కాదు అదే కేవలం వేదైవ ఊరికే తెలుసుకుని వదిలేయడం కాదు తస్మాత్ బ్రహ్మణేన్న ప్రమాద్యతీ సో ఆ బ్రహ్మ నుండి వీడు జారిపోకుండా ఉండాలి ఏమిటంటే జారిపోవడం అంటే ఏమిటి ఆయన बाह्यवपी अनात्मसु आत्मातवा विज्ञानमे ब्रह्मणी आत्मनाया प्रमदन आत्मनाया प्रमदन चूँ इमत्मनाई విజ్ఞానమయమే ఆత్మ ద యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఈస్ ది ఆత్మ ఇఫ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఈస్ ది ఆత్మ దెన్ యూ కమ్అట్ విత్ ఫ్యూ డిజైర్స్ దోస్ డిజైర్స్ బికమ్ ఎక్స్టర్నల్ యువర్ పర్సనల్ ఎజెండా బికమ్స్ ఎక్స్టర్నల్ అండ్ అనాత్మ దెన్ ది పర్సనల్ డిజైర్ బేస్డ్ యాక్షన్స్ అంటే కామ్య కర్మలు తర్వాత అధర్మ కర్మలు నిషిద్ధ కర్మలు అవి ప్రాణము యొక్క ఎక్స్ప్రెషన్స్ అవి దే హ్యావ్ దే ఆర్ నాట్ ఇన్ కన్ ఇన్ రెజోనెన్స్ విత్ ది యూనివర్సల్ ఇంటెలిజెన్స్ దేర్ దే బికమ్ ఎక్స్టర్నల్ అండ్ దెన్ దేహమునందు ఆత్మబుద్ధి కలిగి ఉన్నారనుకోండి పోయిందంటే బాహ్యము ఇంటెలిజెన్స్ కంటే ఎక్స్టర్నల్గా లేదు ఇది సో ఇది అనాత్మైపోతుంది వివేకం లేకపోయినట్లయితే ఇది అనాత్మయందు వీడు ఆత్మబుద్ధిని కలిగి ఉంటే సో ఈ విధంగా you are committed to your desire structure and you are committed to your desire based actions and you are committed to the body as the atma then where do you what which way you are no you have no connection with the vijnanamaya brahma that is what is called slipping back so vijnanamaya brahma and vijnanamaya brahma unke kabullo cheppesi lechakkoye a taruvatha malli ido indaku mundu nenu manavochustunnattu ga anatma lo yendo commitment pettesukuni jeevinchinatlayte వాడు ఊరికే ఉపన్యాసానికి అలా చెప్పాడు తప్పిస్తే నిత్య జీవితంలోకి వచ్చేవడికి జారిపోయినాడు అలా జారిపోకూడదు తస్మాచ్చేన్న ప్రమాద్యలా జారిపోకుండా ఉండాలి అతన్ని వృత్తి తస్మాచ్చేన్న ప్రమాద్యతీతి వీడు ఈ విధంగా జారిపోతూ ఉంటాడు అలా జారిపోకుండా వీడిని అలర్ట్ చేయటం కోసం శృతి తస్మాత్ నమాద్యతి చే అని చెప్పారు ఓకే మేమైతే యుని విజ్ఞానమయ బ్రహ్మని తెలుసుకుంటాము తెలుసుకుని దాని ఎందే జీవిస్తూ ఉంటాము ఆ జ్ఞానమును అనురూపంగా జీవిస్తాము దాని నుంచి జారిపోమండి మాకేం ఒరుగుతుంది చక్కగానేమో చిన్న చిన్న డిజైర్స్ చిన్న పెద్ద డిజైర్స్ పెట్టుకుని వర్క్ చేసుకుని వీళ్ళు బాగానే ఉన్నారు మేడ మీద మేడ కట్టుకుంటున్నారు కారులో వెళ్ళిపోతున్నారు మనమేమో విజ్ఞానమయ బ్రహ్మని నడుస్తున్నాం ఇంకా ఫుట్పాత్ మీద అయితే మీరు చిన్నరహస్యం చెప్తాను అనండి ఫుట్పాత్ మీద నడిచేవాడు ఆరోగ్యంగా ఉంటాడో కారులో వెళ్ళేవాడు ఆరోగ్యంగా ఉంటాడో మీరు చెప్పండి ఏమండీ నెంబర్ వన్ ఫైనల్ ఎనాలసిస్లో నన్న పర్టికులర్ ఏజ్ ఇప్పుడు యంగ్ ఏజ్లో ఇవేమీ తేడాలు కనపడవు ఎందుకంటే యంగేజ్ హ్యాస్ ఘట్ సచ్ అన్ ఓవర్వెల్మింగ్ పవర్ వెదర్ ఇట్ బుల్డోజెస్ ఆల్ ది ఎఫెక్ట్స్ యూ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ వన్ ఎఫెక్ట్ అండ్ ది అదర్ ఎఫెక్ట్ ఆఫ్టర్ ఎ పర్టికులర్ ఏజ్ మీ పని మీరు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటే శోభన లేకపోతే మంచం మీద ఉండి నలుగురు సేవ చేస్తుంటే శోభ విచ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ మన పని చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండడమే శోభ కొంతమంది పెద్దవాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేస్తారంటే నాకు ఎవరు సర్వీస్ చేయట్లేదు అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది నేను కంప్లైంట్ చేస్తాను నేనంటా మీ అంతటి భాగ్యవంతుడు అన్ని పళ్ళు నువ్వే చూసుకుంటున్నావా ఎంత వయస్సు డెబ్బై వచ్చినా ఇంకా అన్ని పళ్ళ అమ్మ ఏం పుణ్యాత్ముడు పోయి నువ్వు నువ్వు అలాగే నాలుగు కాలాల పాటు ఉండు నీళ్ళు అలాగే పరమేశ్వరుడు ఆశీర్వదించాలి అంతకంటే క్షేమం ఇంకేముంటుందండి మన పని మనం చేసుకుంటాము అది అంత భాగ్యం అదే కానీ మరణించి క్షణం వరకు అలా ఉండగలిగితే వాడు మహాపుణ్యాత్మ తర్వాత మా అబ్బాయి ఏమో అమెరికా వెళ్ళిపోయాడండి ఉత్తరం రాయట్లేదంటే మరి ఉత్తరం రాయట్లేదని వాడకుండా వేరే వీడికి కొడుకుల వైరాగ్యం తండ్రికి లేదనమాట అయితే ఇప్పుడు ఏం చేయటం ఏం చేయలేదు అంటే వాడు ఉత్తరం రాయట్లేదంటే ఆ యూనివర్సల్ టీచర్స్ గివింగ్ ఎ సంకేత ఏమిటంటే నువ్వు చాలా ఈ ఉత్తరాలు ఇవి టెలిఫోన్లు ఇవన్నీ కట్టుబెట్టి ఆశ్రమం ఏదైనా చూసుకుని చక్కగా రోజు క్లాసులు అది చెప్తా జపలు చేసుకుంటూ ఉండు చేతలు సన్యాసం తీసుకోవాలి అర్థం దానికి బట్ దట్ ఈస్ ఇండికేట్స్ టు యూ కాబట్టి మనం వీ హ్ వీ వీ ఫెయిల్ టు రికగ్నైజ్ ద బ్లెస్సింగ్ అట్లా ఉండే బ్లెస్సింగ్ అని రికగ్నైజ్ చేయలేకపోతున్నాం ఎందుకని పర్సనల్ డిజైర్ స్ట్రక్చర్ వల్ల వచ్చిన పెద్ద సమస్య ఎనీవే సో అలా జారిపోకుండా ఉంటే అప్పుడు ఏమవుతుందో తెలుసిన మంత్రం అందాము శరీరే పాపనోహిత్వా అది వాడికి లభించే ఫలం మీరు ఒకటి రెండు డిజైర్స్ పెట్టుకుంటే ఆ ఒకటి రెండు డిజైర్స్ కూడా దొరికితే దొరికినట్టు లేకపోతే లేనట్టు ఏ డిజైర్స్ పెట్టుకోకపోతే మీకు అన్ని డిజైర్స్ వస్తాయి మీరు మామూలుగా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి అక్కడ భోజనాలుగా ఏర్పాటు చేస్తున్నారు మీరు వెళ్ళి ఏముండో నాకు కాఫీ ఇవ్వండి అంటే కాఫీ ఒక్కటి తీసుకొచ్చిస్తారు మీరేం మాట్లాడకుండా ఊరుకో ఉంటే పంచభక్ష్య ప్రమాణాలు మీ ముందు వచ్చేస్తాయి సో ఆ విధంగా సో నీ వ్యక్తిగతమైనటువంటి డిజైర్ స్ట్రక్చర్ని ఆ పరమేశ్వరుని పాదముల మృల సమర్పిస్తే ఇది భక్తి లాంగ్వేజ్ ఇది ఇది పాదములు అంటే భక్తి అయిపోతుంది సో అలా సమర్ అంటే ఊరికే వినయా వినయము శ్రద్ధ కోసం ఆ పదాన్ని వాడతారు అంతేగాని అక్కడ కాళ్ళు ఉన్నాయని కాళ్ళు పట్టుకుంటారు అనే అభిప్రాయం కాదు సో ఎనీవే అలా చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది శరీరే పాపనో హిత్వా సర్వాన్ కామాన్ సమస్యతే మహాఫలాన్ని వీడు పొందుతాడు ఇంకా బ్రహ్మ రాలేదు బ్రహ్మ రాకుండగానే భేదభావంలోనే ఇంకా వీడు ఉపాసనా స్థాయిలోనే వీడికి మహాఫలం వస్తుంది భాష్యం తిషు ఆత్మభావం హిత్వా కేవలే విజ్ఞానమయే బ్రహ్మణి ఆత్మత్వం భావన్నాస్తే చేర్థ అదే అండి ఆ రెండు వాక్యాలకు కలిపి అర్థం అది రెండు వాక్యాలు ఏమిటి విజ్ఞానం బ్రహ్మచేద్వేద తస్మాచ్చేన్న ప్రమాద్యతి ఆ రెండు వాక్యాలు రెండు ఇఫ్ఫులు కలిపి అర్థం ఏమిటంటే అన్నమయము మా ప్రాణమయము మనోమయముల యొక్క వేరే లేదు అవేమో విజ్ఞానమయంలోనే ఉన్నాయి ఆ విజ్ఞానమయము సమష్టి విజ్ఞానమయ స్వరూపం అది అని ఆ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ని రికగ్నైజ్ చేసేసి ఈ దేహము ఇట్ ఫంక్షనింగ్ ఇన్ దాట్ ది బాడీ ది ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ ఇన్ దాట్ ది మైండ్ ఆల్సో ఈజ్ ఫంక్షనింగ్ ఇన్ దాట్ అండ్ సో వ్యక్తిగత బుద్ధి వ్యష్టి బుద్ధి కూడా పార్ట్ ఆఫ్ ఇట్ అని విజ్ఞానమయ బ్రహ్మలో కనుక వీడి సో వీటి అంద ఆత్మభావాన్ని విడిచిపెట్టి సో ఆ విజ్ఞానమయ బ్రహ్మయే యథార్థ వస్తువు అదియే నా స్వరూపము అదియే ఆత్మ అని ఆ బ్రహ్మయందు ఎవడైతే ఉపాసన రూపంగా నిలిచి ఉంటాడో ఆత్మత్వం భావన్ నాస్తే చే అని రెండు వాక్యాలు రెండు చేతుల్ని కలిపి చెప్పారు అప్పుడేమవుతుంది తిం సీ ఉచ్యతే ఏమవుతుందండి ఇప్పుడు ఉన్నదే కాకుండా ఎప్పుడేదో కొత్తగా ఉండమంటున్నారు యూనివర్సల్ ఇంటెలిజెన్స్కి సరెండర్ అయిపోమంటున్నారు నో డిజైర్స్ ఏమవుతున్నప్పుడు ఉచ్యతే ఏమవుతుందో చెప్తోంది శృతి శరీరే పాప్మనోహివా శరీరాభిమాన నిమిత్త పాప్మాన శరీ పాపములను పామన అంటే పాపమూలను పాపం ఇక్కడ పాప్మా వేరు పాపము వేరు పాప్మా ఇన్క్లూడ్స్ పాపం అండ్ పుణ్యం పాపం ఈజ్ ఆపోజిట్ ఆఫ్ పుణ్యం ఇప్పుడు వేదాంతంలో మనము అవర్ ఎయిస్ టు బీ వన్ విత్ ది అల్టిమేట్ రియాలిటీ మళ్ళీ మధ్యలో పుణ్యం ఉండాలి పాపం ఉండకూడదు ఇంకా ఆ దట్ కైండ్ ఆఫ్ ఏ డివిజన్ లేదు ఇంకా అల్టిమేట్ రియాలిటీలో పడిపోవాలి వెళ్ళి అల్టిమేట్ రియాలిటీలో వన్ అవ్వాలంటే యూ షుడ్ నై దర్ పుణ్యం నార్ పాపం దిస్ ఈజ్ వేదాంతిక్ లాంగ్వేజ్ మీరు ఏదైనా ఒక కర్మకాండ దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళు ఏం చెప్తారు పాపాలు చేయకండి పుణ్యం చేసుకోండి పాపాలు తగ్గించుకోండి ఉన్న పాపాలు కూడా ప్రాయశ్చిత్తం చేతనో దానం చేతనో తపస్సు చేతనో తగ్గించుకోండి పుణ్యం పెంచుకోండి అని చెప్తారు పుణ్యం పెంచుకుంటే ఏమవుతుందో స్వర్గానికి వెళ్తారని చెప్తారు మీరు గీత దగ్గరికి వచ్చారనుకోండి శుభాశుభ ఫలై రే వం మోక్ష్యసే కర్మబంధనై శుభము కర్మబంధనమే అశుభము కర్మబంధనమే పుణ్యము అంటే బంగారు సంఖ్యలే పాపము అంటే ఇనుప సంఖ్యలే మతానికి బంధమే ఏదైనా కూడా సో వాటెవర్ ఇట్ ఈస్ కాబట్టి పాప అంటే పుణ్యపాపములు బంధహేతువులైనటువంటి పుణ్యపాపములను రెండింటినీ పాప మనహా హిత్వా విడిచిపెట్టేస్తాడు ఎక్కడ విడిచిపెడతాడు శరీరంలో విడిచిపెడతాడు ఇప్పుడు ఇది ఎలాగంటే మీరు రైల్లో కూర్చుని ఉంటారు రైల్లో కూర్చున్నప్పుడు న్యూస్ పేపర్ వాడు వస్తాడు కొంటారు వచ్చి నవలమ్మి వాడు వస్తాడు వాడు వస్తాడు వాడు పేపర్లో చిన్న కోన్లో బఠానీలు వేసిస్తాడు ఇంత పొడుగు కోన్లో ఆరు బఠానీలు వేసిస్తాడు సో అది లేదంటే తర్వాత ఏదో సర్వ్ చేసి ఇవన్నీ కొంటారు మీ సీటు చుట్టూ లిటరింగ్ ఎక్కడ మొత్తం వేరుశనకాయ తొక్కలు ఇవన్నీ ఉంటాయి రైల్ ఈ లోపల మీరు వెళ్లాల్సిన విజయవాడ వచ్చేసింది అప్పుడు ఏం చేస్తారు వీటన్నింటినీ విధులు పెట్టేస్తారు దేంట్లో విధులు పెట్టేస్తారు రైల్లో వదిలిపెట్టేస్తారు ఎందుకని రైల్నే విధులు పెట్టేస్తున్నారు కాబట్టి అలాగే శరీరమునందే ఆత్మాభిమానాన్ని విడిచిపెట్టేస్తే ఈ పుణ్యపాపములనన్నింటినీ ఆ శరీరంలోనే విడిచిపెట్టేస్తాడు ఎందుకంటే శరీరంలోనే ఎందుకు వదిలిపెట్టాలంటే పుణ్యపాపాలు శరీర సంబంధాన్ని బట్టే వస్తాయి గనుక శరీరాభిమాన నిమిత్తాహి సర్వే పాపమాన అన్ని పుణ్యములు అన్ని పాపములు రెండూ కూడా కేవలము శరీరాభిమానం చేతనే వస్తాయి నేను కర్తను నేను ఫలానా కులానికో ఫలానా వర్ణానికో చెందినవాడను లేక నేను ఫలానా రోల్ పాత్రని పోషిస్తున్నాను నేను భర్తను భార్యను హూయిస్ భర్త బాడీ భార్య బాడీ కొడుకు బాడీ శరీర సంబంధాన్ని బట్టే అన్ని పుణ్యాలు పాపాలు వస్తాయి వీడు ఎప్పుడైతే శరీరాన్ని ఎప్పుడో విడిచిపెట్టేశాడు ఇంకా ఎక్కడ శరీరం విజ్ఞానమయంలో ఉన్నాడు సమష్టి బ్రహ్మయందు ఆత్మభావంలో నివా వీడు ధ్యానం చేస్తూ అలాగా అలా జీవిస్తూ ఉన్నటువంటి వాడికి వీడు పుణ్య పాపాలు ఆ శరీర సంబంధంతో బాటుగానే పోతాయి ఎప్పుడైతే దేహమునందు సాక్షిభావంగా నిలిచి ఉంటాడో ఆ దేహము యొక్క ధర్మాలు వీడికి రావు దేహము యొక్క జరాభరణాలు వీడివి కావు జరాభరణాలకు సాక్షి పుణ్యపాపాలు వీడిం కావు వాటికి వీడు సాక్షిగా నిలిచి ఉంటాడు కాబట్టి ఆ పుణ్యపాపముల యొక్క సంబంధం పోతుంది తర్వాత తా విజ్ఞానమయే బ్రహ్మణ్యాత్మాభిమానాత్ నిమిత్తాపాయే హానముపద్యవచ్ఛాయా వీడు శరీరమునందు ఆత్మభావం పెట్టుకుని ఉన్నంతకాలము పుణ్యపాపాలు వెంటాడే ఇప్పుడు విజ్ఞానమయ బ్రహ్మయందు ఆత్మభావం పెట్టుకునే విజ్ఞానమయ బ్రహ్మలో విలీనం అయిపోయి ఉన్నాడు వీడు దానివల్ల ఏమైంది శరీరాభిమానము అనే నిమిత్తం పోయింది నిమిత్తము అంటే హేతువు కారణం పోయింది కారణం పోతే కార్యం పోతుంది సో నిమిత్తము అనే నిమిత్తం ఎప్పుడైతే పోయిందో నిమిత్తాపాయే అంటే శరీరాభిమానము అనే నిమిత్తము అపాయం అంటే తొలగిపో ఉంటాడు అపాయం అంటే తొలగిపోవడం తొలగిపోగానే హానము ఉపపద్యతే తేషాం హానం ఉపపద్యతే ఆ పుణ్యపాపములు తొలగిపోవుట యుక్తియుక్తముగానున్నది ఎందుకంటే గొడుగును తీసేస్తే నీడ కూడా పోతుంది సూర్యుడు ఉన్నాడు అక్కడ వీడు గొడుగు వేసుకున్నాడు కొంతమంది గొడుగు ధరిస్తారు గొడుగును అలా ఉంది కాబట్టి తెరిచి వేసుకున్నాడు సూర్యకాంతి పడితే శరీరం మీద ఆరోగ్యంగా ఉంటుంది శరీరము విటమిన్ డి ఇవన్నీ వస్తాయి కానీ వీడికి అవన్నీ పనికిరావు గొడుగు అలా గొడుగు వేసుకుంటుంటారు కొంతమంది ఈ కొన్ని మతాల్లో ఈ స్త్రీలు మొత్తం ఒళ్ళంతా బురకా వేసేసుకుంటారు ఎందుకంటే అలా ధర్మం చెప్తోందని వాళ్ళు అలా మతం చెప్తోంది అలా వేసుకుంటారు వాళ్ళకి ఆస్టియోపొరోసిస్ అనే వ్యాధి వస్తుంది అరేబియన్ కంట్రీస్లో ఆస్టియోపొరోసిస్ హ్యాస్ హైయెస్ట్ ఇన్సిడెంట్స్ అమాంగ్ లేడీస్ ఈ ముక్కు మీద కూడా సూర్యకాంతి పడకుండా భద్రపడిపోతే ఇంకా మీకు ఆ సూర్యకాంతి వల్ల లభించాల్సిన లాభం రానే రాకుండా పోతుంది అంచేతనే ఆస్టియో పొరోసిస్ ఆస్టియో పొరసిస్ మిగతా వాళ్ళకి రావచ్చు బట్ ఇన్సిడెంట్స్ ఎక్కువ స్టాటిస్టికల్గా సో వీడు ఛత్రం వేసుకుంటాడు ఇలాగా వర్షం వచ్చినప్పుడు ఛత్రం కొద్దిపాటి వర్షానికి ఛత్రం అక్కడ ఛత్రం అంటే గొడగండి కొంచెం వర్షం పడితే మంచిది అది ఈశ్వరుని అనుగ్రహంగా మనం భావన చేయాలి యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ప్రతిదానికి కంప్లైంట్ ఉండకూడదు సో ఛత్రం కూర్చుంటే సూర్య విజ్ఞ సూర్య కాంతికి వీడు వంచితుడైపోతాడు ఛత్రాపాయే సూర్యుణ్ణి కప్పివేసే లేకుండా చేసేసేటువంటి చూడండి సర్వ జగద్వ్యాపకుడైన సూర్యుడు మనకి లేకుండా గొడుగు చేసేస్తుంది అలాగే సర్వ జగద్వ్యాపకమైన ఈశ్వరుణ్ణి హృదయంలో ప్రకాశించే ఈశ్వరుణ్ణి అజ్ఞానము అహంకారము వీడికి కాకుండా చేసేస్తుంది కంట్లో నలకపడితే మొత్తం జగత్తంతా వీడికి కనబడకుండా పోతుంది అది ఏమిటంటే ఇంత జగత్తుని కప్పేయటానికి జగత్ అంత గుడ్డ అడ్డు ఉండక్కర్లేదు ఓ నలక చాలు అడ్డు ఉండటానికి సో ఆ విధంగా సరే ఎనీవే ఛత్రాపాయే గొడుగు తీసేసేపటికి ఆ నీడ కూడా పోతుంది అలాగే శరీరాభిమానము అనే ఆవరణ ఎప్పుడైతే తీసేసారో పుణ్యపాపముల యొక్క సంబంధం తొలగిపోతుంది తస్మాత్ శరీరాభిమాన నిమిత్తాన్ని सर्वान्भवान् शरी हिवाबी तस्मा काबी शरीराभि पुटे पुण्यपापाली शरीराभि वो शरीराभिम चारा से मंत्री असल साधक चाल तुंदर शरीराभिना पक्न बटी मुड़ी ఇంకా ఎంత వయసు వచ్చినా ఇంకా శరీరాభిమానాన్ని పట్టు కూర్చోకూడదు సో దేహాభి దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత దేహానికి దేహీకి ఉండేటువంటి అవివేకాన్ని మనం నిలబెట్టుకుంటూ సో సాక్షిరూపంగా ఉండాలి కానీ శరీరం ఉన్నందు కలిగి ఉండకూడదు ఎప్పటికీ సాక్షి రూపంగా ఉండాలి ఒంటరిగా ఉంటారనుకోండి శరీరమే నేను అనే అభిమానాన్ని ఎప్పుడూ ఖండించుకుంటూ సో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభీయతే ఏత్యోవేత్ తం రాహు క్షేత్రజ్ఞ ఇతవిధ అని నేను క్షేత్రజ్ఞుడను అని ఆ శరీరాన్ని క్షేత్ర రూపంగా దర్శించటమే నేను క్షేత్రజ్ఞుడును నేను క్షేత్రజ్ఞు అనుకోవడం కాదు దట్ ఈస్ నాట్ ది పాయింట్ మెకానికల్గా అనుకుంటే ఏమైంది శరీరమును సాక్షి రూపంగా దర్శిస్తూ ఉన్నాడు ఆ పని చేసేస్తే ఆ శరీరాభిమానము పోతుంది శరీరాభిమానం ఎప్పుడైతే పోయిందో తన్ నిమిత్తంగా వచ్చినటువంటి అంటే శరీరాభిమాన నిమిత్తంగా వచ్చినటువంటి పుణ్యపాపములన్నీ శరీర ప్రభావాన్ని శరీరంతో వీడు సంపాదించుకున్నాడు ఈ పుణ్యపాపాలని కర్మ దేహాన్నించి వచ్చింది ఆ కర్మ నుంచి మళ్ళీ దేహం వచ్చింది దేహాన్నించి కర్మ కర్మ నుంచి దేహం ఇది పెద్ద సైకిల్ ఇది ఉపదేశ సాహస నిలవిస్తే చక్కగా నిరూపించారు కాబట్టి ఈ శరీర ప్రభావములైన శరీరము నుంచి పుట్టినటువంటి పుణ్యపాపాలనే శరీరంలోనే వదిలిపెట్టేయడం శరీరే ఏవహింత ఊరికే పుణ్యం పాపం కూడా పట్టు కూర్చోకూడదండి ఏదో కాశీ వెళ్తున్నారు కాశీ వెళ్తే కొంత పుణ్యం వస్తుందో మూట పుణ్యం మూట కట్టుకోవచ్చు వెళ్ళి రావచ్చు పుణ్యం మూట కట్టుకోవాలంటే నీ దగ్గర ఇంకో మూట ఉంది అది విడిచిపెట్టితే పుణ్యం వస్తుందంటే అది విడిచిపెట్టడానికి మళ్ళీ ఇష్టం ఉండదు అలాగా ఇది ఇది దరిద్రో చాలా కష్మిలమైన వ్యవహారం కొంచెం విశాల హృదయం అండి ఆ ఈశ్వరుడు యూనివర్సల్ ఇంటెలిజెన్స్లో అన్నీ విలీనం చేసి కూర్చుంటే పుణ్యమో ఆయనే ఇస్తాడు పాపమో ఆయనే పోగొడతాడు అంతా ఈశ్వరుడే చూస్తాడు కొంచెం శరణు పొందే లక్షణం ఉండాలి మనిషి దగ్గర ఎనివే సో శరీరే ఏవహిత్వ శరీరమునందే వదిలిపెట్టేస్తాడు వదిలిపెట్టి ఏం చేస్తాడు విజ్ఞానమయ బ్రహ్మస్వరూపాపన్నది అవుతాడు విజ్ఞానమయ బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు ఇప్పుడు నేను విజ్ఞానమయుడను ఎప్పుడు కూడా మనిషి తనను తాను విజ్ఞానమయునిగా స్వీకరించాలన్నది ఐఎమ్ ది ఇంటెలిజెంట్ బీయింగ్ ఐఎమ్ నాట్ ది మధ్య మాంసం ఈ మధ్య మాంసాదులు నేను కాదు ఈ జడ నేను కాదు దేహోన జానాతి దేహం రమణ మహర్షి అన్నారు అందు గురించి అసమానవాదం అంటూ ఉంటాను నేను దేహోన జానాతి అనే సందర్శనంలో రమణ మహర్షి అన్నారు ఆయన దేహానికి ఏం తెలియదే అన్నారు మరి ఇప్పుడు తెలుస్తుందా లేదా తెలుస్తుంది నాకు తెలుస్తుందా తెలుస్తుంది అయితే నువ్వు దేహం కాదు తెలుసుకుని వాడవు నువ్వు విజ్ఞానమునేమూ కానీ దేహం నువ్వు కాదు కాబట్టి నేను విజ్ఞానస్వరూపుడను అని తెలుసుకుని ఆ విజ్ఞానము యూనివర్సల్ ఇంటెలిజెన్స్లో విలీనం చేసి ఆ విజ్ఞానమయ బ్రహ్మస్వరూపాన్ని పొంది వీడు ఉండాలి ఉంటే ఏమవుతుంది దేహమందు ఉంటే దేహ సంబంధమైన పుణ్యపాపాలతోటి వీడు వేగుతో ఉండాల్సి ఉంటుంది విజ్ఞానమయ బ్రహ్మయందు నిలిచి ఉంటే ఈ జగత్తులో ఉండే సమస్త భోగాలు ఆ విజ్ఞానమయ బ్రహ్మలో అంతర్లీనమై ఉన్నాయి అవన్నీ వీడికి లభిస్తాయి అంటే మహానందాన్ని అనుభవిస్తాడు సంసార దుఃఖం అవతలికి పోతుంది ఆనందం వాడి స్వరూపమే ఆనందం ఏమిటో నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది సో తత్స్థాన్ సర్వాన్ కామాన్ విజ్ఞానమయనైవాత్మనా సమశ్ను సమ్య భుంక్తేర్థ సో విజ్ఞానమయ స్వరూపంలో వీడు ఎప్పుడైతే ఉంటాడో ఆ విజ్ఞానమయంలో అంతర్లీనంగా ఉండే సకలములైన పుణ్య భోగములన్నీ వీడికి లభించేస్తాయి సర్వాన్ కామాన్ సమస్య అన్ని కామనలు దాంట్లోనే ఉన్నాయి ఎందుకంటే మనుషుని బుద్ధి కామనా ప్రవృత్తి కలిగి ఉంటుంది అందుకోసం అన్ని కామనలు దాంట్లోనే ఉన్నాయండి ఏం సో సర్వ కామనలను పొందుతాడు ఎలా పొందుతాడు విజ్ఞానమయ స్వరూపుడుగానే పొందుతాడు ఎప్పుడు కూడా మీకు సుఖానుభూతి విజ్ఞాన ధర్మం కానీ దేహధర్మం కాదేహ జానాతి దేహానికి సుఖం అవుతలేదు దుఃఖం అవుతలేదు సుఖ దుఃఖాలను తెలుసుకునేది విజ్ఞానమే ఎప్పుడైతే వీడు యూనివర్సల్ ఇంటెలిజెన్స్ తోటి మమేకమై ఉన్నాడో దేహంతో మమేకం అవ్వకూడదు యూనివర్సల్ ఇంటెలిజెన్స్ తోటి మమేకం అవ్వాలి యూ షుడ్ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ విత్ ది ఇన్ఫినిట్ నాట్ విత్ ది బాడీ సో ఆ విధంగా ఎప్పుడైతే వీడు ఉన్నాడో ఆ విజ్ఞానమయ స్వరూపం చేతను సమస్త కామనలను సమశ్ను అశ్ణుతే అంటే పొందుతాడు చక్కగా పొందుతాడు పొందడం అంటే అనుభవిస్తాడని అర్థం పొందుట అంటే అర్థం ఏంటండి సమ్యద్భుతే ఇత్యర్థ వాడు మంచి భోజనాన్ని పొందినాడు అంటే అర్థం ఏంటి మంచి భోజనాన్ని భుజించినాడు అని అర్థం పొందుట భుజించుట తస్ఫ్య శ శారీర ఆత్మా యూర్వస్ తూర్వస్ మనోమయ ఆత్మా ఎవ అది ఇంతకు ముందున్నది మనోమయం దాని ఆత్మవి విజ్ఞానమయమే అయితే ఇప్పుడు విజ్ఞానమయం ఎక్కడుంది మనోమయ శరీరంలోనే ఉంది అంటే మనోమయస్వరూపంలోనే ఇది కూడా ఉంది ఆ మోసలోనే ఇది కూడా ఉంది ఎష ఏ శరీరే మనోమయ భవ శారీర కహ య విజ్ఞానమయ పూర్వస్య కదా యహర్వస్య ముందుకు వెళ్ళిపోయింది ఇంతకు ముందే వెళ్ళిపోయింది పూర్వస్ మనోమయస్య భవ సో ఆత్మ కనుక ఎవరది యాష విజ్ఞానమయ సో మనోమయ మోసలో ఉన్నటువంటిది విజ్ఞానమయము ఆ మనోమయము దీనిలో విలీనమైపోతుంది తరువాత తస్మాద్జ్ఞానమయా అన్యోంతర ఆత్మానందమయ భాషణం తస్మాద్మాది థం యుక్తార్థం కాదు ఉక్తార్థం సో తస్మాత్వా తస్మాదనే ఆ రెండు వాక్యాలకి అర్థం ఇంతకుముందు చెప్పినట్టుగా దీనికి చెప్పేసుకోవడమే అంటే విజ్ఞానమయము యొక్క స్వరూ విజ్ఞానమయము కంటే అంతరము దానికంటే సూక్ష్మమైనది దానికి కారణమైనది సో దానికి ఆత్మయైనటువంటిది నెక్లెస్కి బంగారంలాగా తరంగానికి నీరులాగా విజ్ఞానమయానికి మూలము ఆనందమయము విజ్ఞానం ఏమంటే కర్త కర్త ఎక్కడి నుంచి పుడతాడో తెలిసిన భోక్త నుంచి పుడతాడు ముందు వీడు భోక్త అవుతాడు అక్కడి నుంచి కర్త అవుతాడు ముందు వీడు ఆనందానుభవము నాకు కావాలి అనే భోక్తృస్థానంలో ఉండి అక్కడి నుంచి కర్త అయ్యే విజ్ఞానము పుడుతుంది వీడికి స్వర్గం కావాలండి అప్పుడు స్వర్గానికి సంబంధించిన కర్మ యొక్క విజ్ఞానం వీడికి బయలుదేరుతుంది దాని నుంచి కర్మ బయలుదేరుతుంది చూడండి ఆ లెవెల్ అది కనుక విజ్ఞానమయము ఆనందమయంలో అంతర్భయమైపోతుంది అయితే ఇప్పుడు ఆనందమయ ఐదోది ఎప్పుడైతే ఐదో దానికి వచ్చే సమయం ఇంకా ఆరోది లేదు ఇంకో మయం లేదు అక్కడ ఇక్కడ తర్వాత ఆఖరు కాబట్టి ఏది ఆఖరో అదే బ్రహ్మ అని ఒక భావన కలగటం సహజం తర్వాత శంకరుల భాష్యక శంకరుల భాష్యాన్ని రచించినట్టుకే ఈ ఉపనిషత్తులు అనా కాలం నుంచి సనాతన కాలం నుంచి ఉన్నవి కదా వీటికి భర్తృప్రపంచ అనే ఒక ఆచార్యుడు వీటి మీద వృత్తి రాశారు ఆయన సో ఆనాటి కా సమకాటి సమాజంలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క సౌకర్యం కోసం ఆయన వృత్తి వృత్తి అంటే చాలా సంగ్రహమైన వివరణ రాసిపెట్టారు ఆయన భర్తృప్రపంచాచార్యులు ఆ వృత్తి పుస్తకాలు ఏమి మనకు దొరకవు ఇప్పుడు వాటిల్లో చెప్పిన విషయాలని శంకరులు కోట్ చేస్తూ ఉంటారు కోట్ చేసి కొన్ని చోట్ల సమర్థిస్తారు సమర్థించ యోగ్యంగా ఉంటే సమర్థించడానికి యోగ్యంగా లేని చోట్ల సరిదిద్దుతూ ఉంటారు భర్తృప్రపంచాచార్యుడు పేరెత్తారు అది మనకి వ్యాఖ్యాతలను బట్టి మనకు తెలుస్తుంది ఇది వృత్తికార మతము వృత్తికారులని పేరు భర్తృప్రపంచాచార్యుడు ఆ వృత్తికారులు ఇలా చెప్పారు అని శంకరుడి తదుపరి కాలంలో వచ్చిన వాళ్ళు చేసినటువంటి వ్యవస్థ అంటే అప్పటికి ఉన్నదనమాట వృత్తికారుని మతం ఇప్పుడు లేదు సో ఇక్కడ ఈ ఆనందమయా ఉన్నదే ఇదియే అల్టిమేట్ రియాలిటీ పరబ్రహ్మ అని వృత్తికారులు చెప్తారు దీని మీద ఆనందమయాధికరణం అని ఆనందమయోభ్యాసాత్ అనే సూత్రం దగ్గర వస్తుంది విస్తారమైనటువంటి చర్చ బ్రహ్మసూత్రాలలో సో దాని యొక్క ఒక సంగ్రహస్వరూపం ఇక్కడ ఒక చిన్న పారాగ్రాఫ్లో మనకు వస్తుంది ఇక్కడ శంకరులు ముందు ప్రతిపాదన ఏం చేస్తున్నారంటే మీరు కంగారు ఈ ఆనందమయమే బ్రహ్మని అనుకోవద్దు ఎందుకంటే లోకంలో ఒక అభిప్రాయం ఏంటంటే ఆనందమే బ్రహ్మను ఒకటి ఉంది సో అదే ఇది అని కంగారు పడిపోయి అప్పుడే అప్పుడే అలా కంగారు పడద్దు బ్రహ్మకి ఇంకా కొంత టైం ఉంది అని ముందు అసలు ఆ యాస్పెక్ట్ని కొంత క్లియర్ చేయాలి ఎందుకంటే వృత్తికారుడు కొంత గడబిడ చేసి పెట్టారు ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రసంగానికి పుచ్చబ్రహ్మవాదము అని పేరు బ్రహ్మపుచ్చం ప్రతిష్టా ఉందిగా పుచ్చబ్రహ్మవాదం ఈ పుచ్చబ్రహ్మవాదము అంటే దీ ది ది ది కాన్సెప్ట్ ఆఫ్ పుచ్చబ్రహ్మ యాజ్ ఇనన్షియేటెడ్ వై శంకర దట్ ఈస్ కాల్డ్ పుచ్చబ్రహ్మవాద సో భర్తృప్రపంచాచార్యులు పుచ్చబ్రహ్మవాదాన్ని వారు చెప్పలే వారు లే వారు లేరు కదా వారు శంకరులకి పూర్వం ఉంది వారు సో భర్తృప్రపంచాచార్యుని యొక్క ఫక్కిలో వెళ్ళిన ఇతర ఆచార్యులు శంకరుని తరువాతి కాలం వాళ్ళు ఉన్నారు వాళ్ళు పుచ్చబ్రహ్మవాదాన్ని అంగీకరించలేదు కానీ శంకరులది పుచ్చబ్రహ్మవాదం ఈ పుచ్చబ్రహ్మవాదము ఇట్ ఈస్ ఫేమస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఎమంగ్ స్కాలర్స్ ఆఫ్ వేదాంత ఇట్ ఈస్ ఫేమస్ త్రూఅవుట్ ది వరల్డ్ ఇన్ జర్మనీ మ్యాక్స్ మూలర్మలైనటువంటి వాళ్ళు తర్వాత బ్రిటిష్ వేదాంతులు ఈవెన్ ఎమర్సన్ ఇన్ అమెరికా వీళ్ళందరికీ ఈ పుచ్చబ్రహ్మవాదం తెలుసు వాళ్ళు ఏం చేశారంటే భర్త ప్రపంచ శంకరుని పుచ్చబ్రహ్మవాదము తరువాతి కాలంలో వచ్చిన ఆచార్యులు దేని మీద లేవనెత్తిన అబ్జెక్షన్స్ బ్రహ్మసూత్రం ఇదంతా వాళ్ళు చదివారు చదువుకున్నారు చక్కగా వేదాంతం బాగా చదువుకుంటారు పాశ్చాత్య దేశాలను వాళ్ళు ఎంతో శ్రద్ధగా చదువుకుంటారు మన వాళ్ళు వేదాంతం ఇంకెవరికి చెప్పకూడదు మేమే ఏదో వీళ్ళు వీళ్ళు కూపస్థం వండూకం కూపస్థం పండువుకం అంటే ఆ కప్ప దూతులో ఉంటుంది ఉండి ఇట్టి నుంచి ఇంటికి ఎంత వేస్తుంది అట్నుంచి ఇంటికి ఎంత వేస్తుంది ఇంతే అనుకుంటుంది ఒక ఆయన అన్నారు ఏమంటే వీళ్ళు చదవచ్చా వాళ్ళు చదవచ్చా అని నేను అన్నారు ఏమంటే ఉపనిషత్తు పుస్తకం మీ దగ్గర ఉన్న పుస్తకం ఏమిటండని అడిగారు అంటే ఆయన పుస్తకం తీశారు అది అదేమో చౌకంబా వాళ్ళ పుస్తకం అది నేను నన్ను ఈ పుస్తకం ఎక్కడ సంపాదించారంటే చౌకంబా నుంచి తెప్పించుకున్నాను చూడండి దాంట్లో ఎన్ని కాపీలు వేసాడో తీసి చూడండి అంటే ప్రథమ సంస్కరణ వే పదివేలు సంస్కరణ పదివేలు ఈ లక్ష కాపీలు వెళ్ళింది అది గీతాప్రస్ అయితే పది లక్షలు వెళ్ళింది సో ఇప్పుడు మీరు ఈ పుస్తకాలనే అమ్ముడు వాడు ప్రింట్ చేశాడా అమ్మకుండానే ప్రింట్ చేశారు వాళ్ళు ఏమంటే తెలుగు కాదు అమ్ముడు అయ్యే కాబట్టి ప్రింట్ చేశారు కాబట్టి మీరేవాళ్ళండి డిసైడ్ చేసేది వీళ్ళు చదవచ్చు వాళ్ళు చదవకూడదు అని హూ ఆర్ యూ ద బుక్ ఈజ్ పబ్లిష్డ్ మిలియన్స్ ఆఫ్ కాపీస్ ఆఫ్ సోల్డ్ అండ్ పీపుల్ ఆర్ రీడింగ్ హూ ఆర్ యూ టు సేవ్ దిస్ మ్యాన్ హ్యాస్ టు రీడ్ దట్ మ్యాన్ హ్యాస్ నాట్ టు రీడ్ హూ ఆర్ యూ ఏమన్నా లాజిక్ ఉందా దానికి సో పాశ్చా వీళ్ళకి పుచ్చబ్రహ్మవాదం నేను పుచ్చబ్రహ్మవాదం అనే మాట నేనంటే భారతదేశంలో వాళ్ళకది కొత్త పదంలా వినపడదు ఏమిటండి పుచ్చబ్రహ్మవాదం అంటాడు ఏమిటండి నేనే దేవాలయానికి దీనికి వెళ్ళి పుచ్చబ్రహ్మవాదం అనే మాట అంటే నన్ను అందరూ పిచ్చివాడిని చూసినట్టు చూస్తాను బట్ నాట్ సో ఇన్ వెస్టర్న్ కంట్రీస్ దే నో పుచ్చ బ్రహ్మవాద దే నో ఇట్ ఐటమ్ ఇట్ ఈస్ సచ్ ఎ ఫేమస్ థింగ్ ఇట్ ఈస్ దీంట్లో ప్రధానమైన అంశం ఏమిటంటే ఆనందమయము బ్రహ్మ కాదు బ్రహ్మ యాజ్ టు వెయిట్ దాని మీద కొంత విచారం ఇది This is the introduction. ఆనందమయ ఇతి కార్యాత్మ ప్రతీతి సో శంకరుల లాంగ్వేజ్ అప్పుడప్పుడు మారిపోతూ ఉంటుంది ఇప్పుడు చూడండి అన్నమయ ప్రాణమయ దీంట్లో అన్నమయ కార్యం ప్రాణమయ కారణం ప్రాణం చుట్టూ దేహం నిర్మాణం అవుతుందండి సో కార్యము కాబట్టి అన్నమయము ఆత్మే కానీ కార్యాత్మ నెక్లెస్ ఈజ్ ఆత్మ బట్ నామరూపాత్మకమైన ఆత్మ గోల్డ్ ఈజ్ ది రియల్ ఆత్మ అలాగే అన్నమయము కార్యాత్మ ప్రాణమయము ఈజ్ ది రియల్ బట్ దాణమయము కూడా కార్యాత్మే విజ్ఞాన మనోమయం రియల్ బట్ దెన్ మనోమయం కూడా కార్యాత్మే విజ్ఞానమయం రియల్ బట్ దెన్ విజ్ఞానమయం కూడా కార్యాత్మే ఆనందమయం రియల్ నో ఆనందమయం కూడా కార్యాత్మే ఆనందమయ ఇది కార్యాత్మ ప్రతీతి కార్యాత్మనే తోస్తోంది అని అర్థమవుతోంది అది ఏమిటంటే ఆనందమయం కార్యాత్మ అయిపోతే ఇంకేంకేం లేదండి అంటే ఇంకేముందో లేదో తర్వాత చూద్దాం అసలు ఇది కార్యాత్మ కాదు చెప్పి ముందు అంటే కార్యాత్మ ఎందువల్ల అందరికీ కోపం వచ్చేస్తున్న ఆనందమయం కార్యాత్మ అనేప్పటికీ అంటే ఆయన అలా కంగారు పడకండి ఎందువల్ల చెప్తా అధికారాత్ ప్రకరణాన్ని బట్టి ఎందుకంటే ఇప్పుడు ప్రకరణం ఉంది వరస ఉంది అన్నమయ కార్యమా మనో ప్రాణమయ కార్యం మనోమయ కార్యం విజ్ఞానమయ కార్యం ఈ వరసలో ఉన్న ఆనందమయం ఒక్కటి కార్యం కాకుండా కారణం అవుతుందా ఆడ్డైపోదు ప్రకరణానికి భిన్నంగా అయిపోదు సో కార్యాత్మ ఇక్కడ కార్యాత్మ ప్రకరణం ఇది మరి కారణం ఎప్పుడు వస్తుంది కారణం మాట తర్వాత చూద్దాం కారణం నీకు దొరకలేదు కాబట్టి కార్యాన్ని కారణంగా చేసి కూర్చోబెడతావా ఏమే మహారాజు కనపడలేదు కాబట్టి ఎవరినో పట్టుకొచ్చి మహారాజుని చేసేస్తారా ఏమే మహారాజు ఎవరిని వాడిగా తెలుసుకుని మహారాజు కోసం తర్వాత వెతుక్కుంటాం దొరుకుతుంది నీకు కనపడలేదంటే నీ విజ్ఞానం తాగలేదు నీకు don't be నేను నీకు చూపిస్తాను డోంట్ బీ నే హరీ బట్ ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఆనందమయ ఈజ్ కార్యాత్మ బికాస్ అధికార ప్రకరణ తర్వాత మయట్ శబ్దాచ మయట్టుని బట్టి చెప్పలేవు నువ్వు మయట్టు ప్రత్యయం వికారథంలో వస్తుంది మయట్టు అనే ప్రత్యయం వికారం product, ప్రోడక్ట్ కార్యం అనే అర్థంలో వస్తుంది ఉదాహరణకి మృన్మయో Ghataha ఘటము మృన్మయము మృత అంటే మట్టి మట్టిమయము హిరణ్మయం ఆభరణం ఆభరణము బంగారుమయము అంటే బంగారము యొక్క వికారము జలమయస్తరంగ తరంగము జలమయము జల వికారము అలాగనమాట సో చపాతి ఆఠామయము అలా మయ అంటే వికారము వికారార్థంలో వస్తుంది ఆ ప్రయోగ పదం కాబట్టి ఆనందమయ అంటే అది వికారం అవుతుందా లేకపోతే కారణం అయిపోతుందా వికారమే మయట్ శబ్దాచ తర్వాత అన్నాదిమయాహీ కార్యాత్మాన భౌతికా ఇహ అధికృతా అధికృత అంటే ప్రకరణస్థా అధికారం కదా అధికారాత్ని వివరిస్తున్నారు ఇక్కడ ప్రకరణం ఏమిటో చూసుకోండి అన్ని మయాలు అన్నమయ మనోమయ ఎట్సెట్రా ఇవి కార్యస్వ కార్యాత్మలు కారణాత్మ కాదు అల్టిమేట్ ఆత్మ కాదు ఇంకా వికారాత్మలు ఏవి పైగా భౌతికాలు కూడా ఎందుకంటే చూడండి పంచ పంచభౌతికాలు ఇవన్నీ కూడా ఇది ఇప్పుడు అన్నమయం పంచభౌతికమే ప్రాణమయం ప్రాణమయం అంటే ఎలా పుట్టిందంటే తెలుసిన మీకు పంచభూతాలు ఉన్నాయి కదా ప్రతి పంచ ప్రతిభూతంలోనూ సూక్ష్మ పంచభూతాలు ఉంటాయి సూక్ష్మపంచభూతాల్లో ప్రతి భూతమునందు మూడు ఉంటాయి సత్వరజస్థము గుణాంశ సత్వ రజ రజస్సు తమస్సు సత్వాంశములను బట్టి జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి పుడతాయి రాజసాంశాన్ని బట్టి ప్రాణ కర్మేంద్రియాలు పుడతాయి తామసాంశాన్ని బట్టి జడ పదార్థాలు పుడతాయి అంటే స్థూల పంచభూతాలు పుడతాయి కాబట్టి ప్రాణమన్నా అది దాని ఎందుకు ప్ర ప్రతిఫలించే ఆత్మసంగతి దాని స్వరూపాన్ని కార్యరూపంగా దాన్ని మనం పరిగణించినట్లయితే అన్నమయ ప్రకృతి ప్రకృతి అంటే త్రిగుణాత్మకము లేక పాంచభౌతికము ప్రాణమయ కూడా పాంచభౌతికమే రాజ్యసాంశాల నుంచి వచ్చింది తర్వాత మనోమయ కూడా అంతే విజ్ఞానమయ కూడా అంతే ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్సో ఏదైనా మహత్తత్వం అని ప్రకృతి నుంచి పుట్టిందిగా చెప్పాం కదా ప్రకృతి త్రిగుణాత్మకం మహత్తత్వం కూడా త్రిగుణాత్మకమే దాని ఎందు ప్రతిఫలించే చైతన్యం బ్రహ్మ సో ఇవన్నీ కార్యాత్మిక కార్యాత్మలు పంచభూతముల చేత నిర్మాణమైనటువంటి ఉపాధులు అవే ఇక్కడ ప్రకరణంలో ఇంతవరకు వచ్చాయి ఆనందమయ కూడా అదే ప్రకరణంలో ఉన్నది ఆ సంగతి మర్చిపోవద్దు తదధికార పతిత అయమానందమయ సో అదే అధికారంలో ఏ అధికారం అంటే ప్రకరణం ఏ ప్రకరణము భౌతికాధికారము మయట్ అధికారము కార్యాత్మ అధికారము ఇన్ని పదాలతో మనం అధికారాన్ని చెప్పచ్చు ఆ ప్రకరణంలో పడింది కనుక ఇది ప పతిత అంటే పడ్డాం ఆ ప్రకరణ ఆ వరుసలో పడింది ఏమంటే హంసల మధ్యలో కాకు ఉంటుందా ఉంటే అవుట్ ఆఫ్ ది ప్లేస్ అనమాట కాకుల మధ్యలో హంస అవుట్ ఆఫ్ ది ప్లేసు ఇది కాకి కాదు హంస కాదు మీరు ఎలా చెప్పగలరంటే మయా మయా చూసుకుంటే సరిపడ అన్నమయా అనందమయ మయా ఉందిగా కాబట్టి ఇది కాకుల మధ్యలో కాకే కాని హంస కాదు ఇంకా మయుందిగా కాబట్టి ఆ అధికారాన్ని బట్టి ఇది ఆనందమయము ఇది కూడా అదే ప్రకరణానికి చెందింది మయట్ చాత్ర వికారార్థే దృష్ట యథా అన్నమయ్య ఇది వివరణ భాష్యం అధికారాత్ సంగ్రహ భాష్యానికి వివరణం ఇప్పుడు మయట్ శబ్దాచ్చ అనే సంగ్రహ భాష్యానికి వివరణ చెప్తున్నారు మయట్టు కూడా ఉంది ఆనందమయ అని ఈ మయట్టు వికారము అనే అర్థంలోనే దృష్ట అంటే వ్యాకరణ శాస్త్రే దృష్ట వ్యాకరణ శాస్త్రంలో మయట్టుకి వికారార్థాన్ని చెప్పారు మనకి ఏదైనా ప్రత్యయానికి అర్థం తెలిపితే పాణినిని ఆశ్రయించాలి ఎందుకంటే వేదాంగము వ్యాకరణం వేదానికి అంగం అది అర్థం తెలియటానికి సహకరించటం కోసమే ఉండదు కాబట్టి వికారార్థంలోనే అది పాణిని యొక్క స్మృతిలో దర్శింపబడింది ఉదాహరణకి అన్నమయ దగ్గర కూడా వికారార్థమే మనం అలాగే చెప్పుకున్నదా అలాగే ఇక్కడ కూడా తస్మాత్ కార్యాత్మ ఆనందమయ్యేతవ్యమయ కాబట్టి ఆనందమయము ఇది అల్టిమేట్ రియాలిటీ ఏం కాదు ఇది కూడా కార్యాత్మే అంటే కారణాత్మ కాదు ఇది కారణాత్మ పరబ్రహ్మ ఇది ఇంకా కారణాత్మ కాదు ఇది కూడా కార్యాత్మే తెలుసుకోవాలి ప్రత్యేతవ్య జ్ఞాతవ్య అలా తెలుసుకోవాలి రెండు హేతువులు చెప్పారు అధికారాత్ మయట్ శబ్దాచ్చ ఇంకో హదురువు చెప్తున్నారు సంక్రమణాచ సంక్రమణము అని ఒకటి ఉంది దాన్ని బట్టి కూడా ఇది కార్యాత్మే అని తెలుస్తుంది ఏమిటి సంక్రమణము అంటే వివరిస్తున్నారు ఆనందమయమాత్మానముప సంక్రామతి ఇది వక్ష్యతి శంకరులు భాష్యం రాస్తే మొత్తం ప్రకరణం అంతా ఆయన ఉంటుంది గారెపిండి వంటలా చే ఉండదు గారెల పిండి వంట కథ తెలుసా మీకు గార్ల పిండి వంట చేసినట్టు చేయకూడదు ఏ పని అంటారు గార్లపిండి వంట అంటే ఒక కొంతమందికి తెలుసుంటుంది బట్ ఇంపార్టెంట్ స్టోరీ ఇట్ ఈజ్ కొత్త కోడలు ఆ భర్తకి గారెలు చేసి పెట్ట భర్తకి గారెలంటే ఇష్టం సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చేవాడికి టిఫిన్ తింటాడు ఆయన సో ఆయనకి గార్లు చేసి పెట్టాలని ఆవిడికి కొత్తగా కాపురానికి వచ్చింది సో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ సిటీలో అనమాట సో ఆవిడికి గార్లు చేసి పెట్టడం తెలియదు సో పక్కంటే పక్కంటే మా అమ్మగారు ఉన్నారు పెద్ద ఆమె ఆవిడ దగ్గరికి వెళ్ళి అంటే గార్లు ఎలా చేయాలో చెప్తారా అని అడిగింది అంటే దానికే మహాభాగ్యమే కోడల పిల్లరా కూర్చో అని కూర్చోబెట్టి సో గార్లు చేయాలంటే ముందు మినప్పప్పు తీసుకుని నానబోయాలి అని చెప్పింది చెప్పగానే వీళ్ళింది లేచి పెడిపోయింది ఈ పెద్ద ఆవిడ ఆశి ఇట్లా వెళ్ళిపోయింది పదే ఉదయ్యుడని ఈ పూలలో వెళ్ళిపోతే పలగేజ్ ఆవిడేజ్ వస్తే ఆవిడ పల్లె ఆవిడుంది ఈ అమ్మాయి వెళ్ళి పప్పు నానబోసి మళ్ళీ వచ్చింది చెప్పండి అమ్మాగారు ఇప్పుడు చెప్పండి అప్పుడు అదేవిటి నేను చెప్తుంటే వెళ్ళిపోయేవిటని మరి నానబోయడానికి వెళ్ళానన్నానే అప్పు అలా కాదమ్మా నువ్వు జాగ్రత్తగా కూర్చుని మొత్తం అంతా విని వెళ్ళు అలా మధ్యలో ఒక్కొక్క స్టెప్కి అలా వెళ్ళిపోకూడదు అని నానబోసిన తర్వాత త్రీ అవర్స్ నానబోసిన తర్వాత ఆ పప్పు చుట్టూ పప్పు ఇది పొట్టు ఉంటుంది ఆ పొట్టుని జాగ్రత్తగా అలా నలిపి తీసేయాలి ఆ తర్వాత ఈ లోపల ఈ పిల్ల ఆ తర్వాత విడిపోయింది ఈ పిల్ల విడిపోయి రెండు మూడు గంటలు ఆగి ఆ పొట్టంతా తీసి మళ్ళీ సాయంకాలం వచ్చింది ఇంకో గంట మూడు గంటకు మళ్ళీ పొద్దున్న పదింటికి మొదలెట్టిన కార్యక్రమం అయితే మూడు గంటకు మళ్ళీ వచ్చింది మామగారు పొట్టు తీసేసానండి ఇలా కాదు అమ్మ నేను మళ్ళీ చెప్తున్నాను నా దగ్గర కూర్చోం మొత్తం అంతా విని వెళ్ళాలి ఇప్పుడు ఆ పప్పుని పొట్టు తీసిన పప్పుని రోట్లో పోసి శుభ్రంగా రుబ్బుకోవాలి అనేప్పుడు మళ్ళీ విడిపోయింది అమ్మా ఈసారి ఆవిడ వచ్చేప్పటికీ ఈ మా అమ్మగారు తయారు చేసి గోడకు వేసుకుంటున్నారు ఆవిడ ఎవలారంటే ఈవిడ ఇలా విడిపోతుంటే ఈవిడ వేరే పనులు ఉంటాయి కదా ఆవు అది ఉంది పిడకలు గోడకు వేసుకుంటున్నారు అంటే ఆవిడ ఇంట్లో విభూతి పెట్టుకుని అలవాటు చిన్న చిన్న ఇలా ఉండదు చేసుకుని గోడకు వేసుకుంటే గమ్మని ఎండితే తర్వాత విభూతికి ఉపయోగపడదు సో ఏమా నేను పిడకలు వేసుకుంటున్నాను నువ్వు పూర్తిగా వినకుండా వెళ్ళిపోయేవి అంటే బలి విడిపోయింది విడిపోయి ఆ పిండి అంతని కూడా రుబ్బి ఇలా పిడకల కింద గోడకి వేసి వచ్చింది అనమాట సో అలా చేయకూడదు గార్ల పిండి వంట చేసినట్లయితే అలా ఉండదు ఏ ముక్క కాదు ముక్క సమగ్రమైన అవగాహన ఉండదు అలా ఉండకూడదు ఖచ్చితమైన అవగాహన ఉండాలి మొత్తం అంతా ఒక బర్డ్ సైవ్యూ ఉండాలి అప్పుడు భాష్యం రాయాలి అంతేగాని ఊరికే ఏముక ఇప్పుడు అన్నమయం కాదండి విజ్ఞానం విజ్ఞానమయమ తర్వాత వద్ద ముందు అన్నమయం రాసేసే అని అలా రాయకూడదు సో శంకర్ల యొక్క దృష్టి అలా సమగ్రంగా ఉంటుందని చెప్పడం కోసం నేను అలా చెప్పాను సో ఆనందమయం ఆత్మానముప సంక్రామతి మనం అంటున్నాం కదా అది ఎక్కడ చిట్టజిగును వస్తుంది అది ఇది సంక్రమణము సంక్రమణం అంటే సమ్యక్ క్రమణం ఇప్పుడు మీరేం చేస్తారంటే దగ్గరికి తీసుకెళ్ళి దానిలో విలీనము చేయుట దాని పేరు సంక్రమణం అంటారు సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు అలాగే అన్నమయ ఆత్మ అని అనుకున్నారు ఇప్పుడు ఈ అన్నమయ ఆత్మ దీనికి ఎక్కడి నుంచి పుట్టింది ప్రాణమయ దీన్ని అన్నమయ ఆత్మని ప్రాణమయంలో విలీనం చేస్తారు ప్రాణమయం దగ్గరికి వెళ్తారు బై బై అండర్స్టాండింగ్ అండి ఫిజికల్గా ఏముండదు ఇక్కడ బై అనాలసిస్ ఎంక్వైరీ చేసి ప్రాణమయం దగ్గరికి వెళ్ళి వారిని ఇది ప్రాణమయం రా ఇంతకంటే విలేయం లేదే అంటే అక్కడికి ప్రాణమయంలో విలీనం చేశారు ఇప్పుడు ఏం చేశారు అంతకు ముందున్న ఆత్మని అనాత్మగా గుర్తించి అది ఎప్పుడు ఎంతవరకు ఆత్మగా ఉంటుంది దాని పై ఆత్మ తెలియనంతవరకు ఇది ఆత్మగా ఉంటుంది దాని పై ఆత్మ తెలియక తెలియగానే ఇది అనాత్మ అయిపోయి దాంట్లో విలీనం అయిపోతుంది సో దాని పేరే సంక్రమణము పైదాంట్లో విలి కింద దానిని తిరస్కరించి బాధించి అంటే అది అది యథార్థమైన ఆత్మ కాదు అది స్వతంత్రమైన ఉనికి కలది కాదు దీని అసలు సారం దాని ఎందున్నది అని గ్రహించి ఇదే సారవంతమైంది అని అనుకోవడం మానేసి దీనిని పైదాన్లో విలీనం చేయటం పేరు ఉపసంక్రమణం అలా దేనిని ఉపసంక్రమణం చేస్తారు కార్యాత్మని ఉపసంక్రమణం చేస్తారు ఉపసంక్రమణం చేసినంతసేపు అది కార్యాత్మేది ఆనందమయమాత్మానము ఉపసంక్రామతి ఇప్పుడు ఆనందమయాన్ని ఉపసంక్రమణం చేశాం అంటే అది కార్యాత్మ కారణాత్మ కారణాత్మ అయితే ఇంకా ఉపసంక్రమణం చేయరు దీన్ని పాసింగ్ బక్ అంటారు సో సూపరింటెండెంట్ ఆఫ్ ది ఆఫీస్ ఏమో కలెక్టర్ గప్ప చెప్తాడు ఆ ఫైన్ని కలెక్టర్ చీఫ్ మినిటర్ కప్ప చెప్తాడు చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కప్పు చెప్తాడు హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కప్పు చెప్తారు ఇంకా ఆయన ఎవరికి కలిపి చెప్తాడు ఆయన ఇంకెవరికి అప్పు చెప్తాడు ఆయన హీ విల్ టేక్ యాక్షన్ ఆయన ఉపసంక్రమణం పైకి తోయేడు దాన్ని పైకి తోశాడు అంటే ఆయన మీద కూడా ఇంకో పవర్ సెంటర్ ఉన్నట్లెక్క ఇక్కడ ఆనందమయ్య ఇస్ నాట్ ది అల్టిమేట్ బికాస్ ది పాసింగ్ ఆన్ ది బక్ ఉపసంక్రమణం చెప్తోంది కదా మరి దీన్ని కూడా ఉపసంక్రమణం చేస్తే మరి ఎక్కడ ఆగుతా అది అది వేరే సంగతి వీ విల్ కమ్ టు దట్ లేటర్ ట్ ఫస్ట్ అండర్స్టాండ్ దట్ ఆనందమయ ఈజ్ కార్యాత్మ కార్యాత్మనాంచ సంక్రమణ అనాత్మనా దృష్టం సాధ ఇక్కడ వరస ఎలా ఉందంటే ఇక్కడ వ్యవస్థ ఇలా ఉంది కదా స్పష్టం అవుతోంది దృష్టం ఏమిటది ఇది కార్యాత్మ అని గ్రహిస్తాం కారణాత్మ తెలియగానే ఇది అనాత్మ అయిపోతుంది కార్యం కారణంలో కలిసిపోతుంది అలాగా సంక్రమణం చేసుకుంటూ వస్తాం కాబట్టి సంక్రమణం చేసాము అంటే అది అనా అది కార్యాత్మే ఇట్ బికమ్స్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ సంక్రమణ దట్ ఈస్ హౌట్ ఈ సంక్రమణం దేన్ని సంక్రమణం అన్నమయమాత్మానం ఉపసంక్రామతి ఉపసంక్రామతి వెర్బ్ దానికి కర్మ ఏమిటి ఆబ్జెక్ట్ ద్వితీయ విభక్తి ద్వితీయ విభక్తి వేసి ఉపసంక్రామతి అన్నారంటే ఇంకది కార్యాత్మే అని ఆనందమయమాత్మానముపసంక్రామతి విజ్ఞయాభక్తి పడిపోయింది అక్కడ ఉపసంక్రామతి కర్మ అయిపోయింది సంక్రమణ కర్మ అయిపోయింది కాబట్టి కార్యాత్మే సంక్రమణకర్మ ఆనందమయ ఆత్మా శూయతేథ అన్నమయమాత్మానముపస్రామతి అన్నమయమాత్మానముప సంక్రామతి అనే వాక్యంలో సంక్రమణము అనేదాని కర్మగా అన్నమయము ఎల్లాగా దర్శనమిస్తుందో అదేవిధంగా ఆనందమయము కూడా సంక్రామతి ఉపసంక్రామతి అనే కర్మలో కర్మగా అనే క్రియలో ఉపసంక్రామతి అనే క్రియలో కర్మగా ద్వితీయ విభక్తిగా మనకి స్పష్టంగా భాషిస్తున్నది కాబట్టి అది కార్యాత్మ కానీ కారణాత్మ కాదు అంటే వాడుంటాడు కాదండి అదే ఫైనల్ ఆత్మ ఆ ఫైనల్ ఆత్మకే మేము ఉపసంక్రమణం చెప్పాము ఎవడి పిచ్చివాడికి ఆనందం దాని మీద ఖండన నచ ఆత్మన ఏవ ఉపసంక్రమణం అధికార విరోధాత్ అసంభవాచ సంభవం కాదు అసంభవాచ సో ఫైనలాత్మ యథార్థ ఆత్మకే ఉపసంక్రమణం చెప్పాము అక్కడ ఆనందమయమే ఫైనల్ ఆత్మ అండి దానికే ఉపసంక్రమణం అలా కుదరదండి ఎందుకంటే అధికార విరోధ ప్రకరణం ఒకటి ఉంది కదా మీరు ప్రకరణానికి విరుద్ధంగా మాట్లాడకూడదు ఏమిటి ప్రకరణము కార్యాత్మ ఉపసంక్రమణం చేయబడుతోంది హౌ యునో అన్నమయం ఏమిటి కార్యాత్మ ఉపసంక్రమణమైంది మనోమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం ఇవన్నీ కార్యాత్మలు ఉపసంక్రమణం అవుతున్నాయి ఆ వరుసలో అదే ప్రకరణల్లో ఉన్నది ఉపసంక్రమణం అవుతున్నది కార్యాత్మం అవుతుంది సడన్గా కారణాత్మైపోతుంది ఇది సో ప్రకరణ విరోధం వచ్చేస్తుంది నువ్వు ఆనందమయమే ఫైనల్ ఆత్మ అంటే పైగా అసంభవాధ్య ఆనందమయమే ఫైనల్ ఆత్మ అనుకోండి దానికి ఉపసంక్రమణం సంభవం కూడా కాదు అది ఘటిల్లదు పాసిబుల్ కూడా కాదు ఎంచేత నహి ఆత్మనైవ ఆత్మన ఉపసంక్రమణం సంభవతి స్వాత్మని భేదాభావాత్ చూడండి ఉపసంక్రమణం కలగాలి అంటే ఒక లోవర్ లెవెల్ ఆత్మ హయ్యర్ లెవెల్ ఆత్మ రెండింటి యొక్క వివేకం ఉండాలి వివేకం ఉండి అరే ఇది కార్యము అది కార్యము కారణాన్ని విడిచి ఉండలేదు కాబట్టి కార్యాన్ని కారణంలో కలిపేయి కార్యము యొక్క యథార్థత కారణమే కార్యము స్వరూపత మిథ్య కారణాత్మనా సత్యము కాబట్టి కార్యాన్ని కారణంలో విలీనంచేయి అని అలాంటి ఉపసంక్రమణం కుదురుతుంది అదే ఉంది దానికి దానిలోనే ఉపసంక్రమణం అంటే ఏం ఉపసంక్రమణం వివేకం ఉంటే ఉపసంక్రమణమా వివేకం లేకుండా ఉపసంక్రమణం ఎలాగా ఆత్మనైవ ఆత్మన ఉపసంక్రమణం సంభవతి ఆత్మని ఆత్మలో ఉపసంక్రమణం చేయమంటే ఎక్కడ కుదురుతుంది అసలు భేదము వివేకం ఉండాలి కదా స్వాత్మని భేదాభావా నన్ను నేను నన్ను నన్ను నేను నాలో కలిపేసుకున్నాను ఇకే వాక్యమే ఉంది కానీ దానికి తాత్పర్యమే ఉండదు